ీ కవీనా ఉపమశ్రవస్త జ్యేష్టరాజం బ్రహ్మణం బ్రహ్మణుభిశేదసాధనం ఇక బ్యాటరీ కావే బేటరీ కాదు మెమరీ ఫుల్ బ్యాటరీ కాదు మేస్తా మెమరీ ఫుల్ శ్రీ మహాగణాధిపత వందే సదాశివసర శంకరాచార్యమస్మార్యపరంపరా అనన్యాశ్చింతయంతో మా జనా పుపాసతేయుక్ యోగక్షేమం వహా్యహం ఏదేవత భక్త యజన్ శ్రద్ధయావితా మామే కౌన్య వివిధిపూర్వకం ఇతర దేవతలను పూజించే భక్తులు అన్య దేవత భక్త అంటే ఇక్కడ అన్య అనే దాంట్లో ఆ భేద దృష్టి ఉంటుంది ఇలాగా రెండు రకములు భేదము ఒకటి ఈ దేవత వేరు ఈ దేవత వేరు ఈ దేవత వేరు ఈ దేవత వేరు అలా కొంచెం రకమైన విచారం కొంత ఇబ్బందికరమైన విచారం ఎందుకంటే లోకంలో అలవాటులో సమాజంలో ఒక ప్రసిద్ధి ఏదైతే గలదో దానికి అనుకూలంగా ఏం ఉండదు ఈ విచారణ కాబట్టి మీరు కొంచెం ఆ రకంగా మానసికంగా సంసిద్ధులు కావాలి ఎందుకంటే మనం చిన్నప్పటి నుంచి దీనికి అలవాటు కూడా ఉన్నాం ఈ దేవత వేరు దేవత వేరు దేవత వేరా దేవత వేరు నిజానికి యొక్క ఉపనిషత్తులో బ్రహ్మ విద్యా ఈ ప్రసంగం వచ్చింది అమలు దేవాలయానికి వెళ్తే మీరంతా భేదమే కనపడుతూ ఉంటుంది దేవాలయమే అక్కర్లా మీరు యజ్ఞశాలకి వెళ్ళినప్పుడు యజ్ఞశాలకి వెళితే కూడా అముం యజ అముం యజ అనే ఆ అక్కడ వాతావరణం ఉంటుంది అంటే అర్థం ఈ దేవతను పూజించు ఓకే ఆ దేవతను అగ్ని దేవతను పూజించడం అంటే పూజించడము ఆ దేవతను ఆహ్వానించటము ఆహ్వానించిన తర్వాత ఆ దేవతని స్ఫుతించటము ఆ తర్వాత సమంత్రకంగా ఆ దేవతకు ఆహుతిని అగ్ని ఎందు సమర్పించటము మూడు స్టెప్స్ సో ఆ విధంగా మొదట అగ్నిదేవతకి చేసినాము పూజ ఆ తర్వాత వరుణ దేవత ఆ తర్వాత సోమదేవత పోషా దేవత రకరకాల దేవతలు కనపడతాయి వైదిక యజ్ఞంలో ఈ పేర్లు కొన్ని పేర్లు మీకు మామూలుగా తెలుసున్న పేర్లే అవుతాయి కానీ కొన్ని పేర్లు మీకు పరిచయం కూడా ఉండకపోవచ్చు ఇప్పుడు ఉదాహరణకి అగ్ని అంటే కొద్దో గొప్ప తెలుస్తూ ఉంటుంది కానీ అగ్నిని ఎవడు పూజిస్తాడో ఎవడు పూజించదో మరో పేరు మరో పేరుతో పూజిస్తున్నారు తప్ప అగ్నిని ఎవళ్ళు పూజించట్లేదు అంటే నా అభిప్రాయం ఏమిటంటే అగ్నిని పూజించి చేరాలని నేను అనేది ఏమంటే వైదికమైనటువంటి ఆరాధనలో ఏ దేవతలు ఉన్నారో పౌరాణిక దేవతలు వాటి స్థానంలో వచ్చారు ఇది ఒక ఇవాల్వింగ్ రెలిజియన్ రెలిజియన్ అలాగా ఫిక్స్ అయిపోయి ఉండదు అలా ఇవాల్వ్ అవుతూ ఉంటుంది కర్మకాండ అనేది ఇవాల్వ్ అవుతూ ఉంటుంది ఒక ఆత్మతత్వమే ఇవాల్వ్ కాదు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు ఒక్కలాగే ఉంటుంది కాబట్టి ఈ కర్మకాండలో ఎప్పుడు మార్పులు వస్తూ ఉంటాయి కాబట్టి అగ్ని వరుణ సోమ ఇత్యాది దేవతలను ఒకప్పుడు యజ్ఞశాలలో ఆరాధించేవారు ఆ బృహధార్మిక ఉపనిషత్తుల ప్రసంగం ఏంటంటే ఈ విధంగా ఇన్ని దేవతలను ఆరాధిస్తున్నారు ఒక వరుస పెట్టి క్రమంలో ఆరాధిస్తున్నారు అంటే ముఖ్యంగా క్రమం కూడా చాలా ముఖ్యం మొట్టమొదటి దేవత తర్వాత ఆ దేవత అనే అది కూడా చాలా ముఖ్యం దాంతో ఏ ఇంప్రెషన్ వస్తుంది మీకు నేమ్స్ ఒక దేవత వేరు మరో దేవత పేర్లు వేరు ఆరాధనా పద్ధతులు వేరు మంత్రాలు వేరు ఆహుతులు వేరు క్రమం కూడా ఫిక్స్ అయ్యారు దీన్ని బట్టి చూస్తే సో ఈ దేవతలందరూ భిన్న భిన్నంగా ఉన్నారు అనే ఒక భావన దీన్ని అన్య అంటే భేద బుద్ధి నిర్మాణం అవుతుంది సో ఉపనిషత్తు ఏం చేస్తుందంటే ఆ ప్రసంగాన్ని చేసి ఇదిగో ఈ యజ్ఞశాలలో మీకు కనబడే భేదం ఏది ఇది వాస్తవం కాదు ఒకే పరమేశ్వరుడు ఇన్ని దేవతల రూపంగా మనకు కానవచ్చుకున్నాడు కాబట్టి భక్తులు ఒకే ఈశ్వరుణ్ణి ఇన్ని దేవతల రూపంగా ఆరాధిస్తున్నారు అని ఏకం సద్ విప్రాహ బహుధా వదంతి ఒకే ఆ సత్తత్వాన్ని పరమాత్మతత్వాన్ని మహాత్ములు అనేక నామములతో నిర్దేశిస్తున్నారు సో వాయువు ఉన్న మాతరిశ్వ అని వాయువుకి అనే పేరుతోటి ఆరాధించటము కలదు వాయుదేవత ఆ తర్వాత ఇంకా ఇతర దేవతలు ఉషస్ అనే దేవత పూష అనే దేవత మిత్ర అనే దేవత ఈ దేవతల్ని మనం పురాణ సంబంధ సందర్భంలో మనం ఆరాధించాం పౌరాణిక దేవతలు ఎలా ఉంటారు రాముడు కృష్ణుడు శివుడు విఘ్నేశ్వరుడు ఈ రకంగా పౌరాణిక దేవతలను మనం ఆరాధిస్తూ ఉంటాం అలాగే దుర్గా సరస్వతి లక్ష్మి ఈ విధంగా ఆరాధిస్తూ ఉంటాం ఇది పురాణ సందర్భం ఇలా ఆరాధించేప్పుడు కూడా మనం ఎలాగనుకుంటాము సో ఈ దేవతలందరూ వేరువేరుగా ఉన్నారు అని మనం అనుకుంటాం సో ఎలా అయితే వేదంలో దేవతలు వేరువేరుగా కన కానవచ్చినా ఆ దేవతలందరూ కూడా ఒకే పరమాత్మ యొక్క అంగములు మనం అన్ని దేవతల ద్వారా ఒకే పరమాత్మని మనం ఆరాధిస్తున్నాము అని తెలుసుకో ఏకం సద్విప్రాహ బహుధా వదంతి విప్రాహ అంటే వేదవేత్తలు ఒకే పరమాత్మను అనేక నామరూపములతో నిర్దేశిస్తున్నారు అని తెలుసుకో అని వేదంలో చెప్పారు సరిగ్గా అదే పరిస్థితి పురాణ సందర్భంలో కూడా అన్వయిస్తుంది అదే పరిస్థితి సో కాబట్టి మీరు ఇది ఆలోచించాలి మీరు ఇప్పుడు రాముడన్నా కృష్ణుడన్నా విష్ణువన్నా ఒకటే అని నేను అన్నాననుకోండి మీరు తలకాయ బలంగా ఊపుతారు పర్వాలేదు యూఆర్ ఎలాంటి విత్మ యుగో ఎలాంటి విత్మ ఇట్స్ ఓకే బోల్లేదు రాముడన్నా కృష్ణుడన్నా శివుడన్నా ఒక్కటే అని నేనంటే మీలో కొంతమంది ఇలా తలకైపోయితే ఏమిటి వీడేం మాట్లాడుతున్నాడని చూస్తారో చూడదా సో ఏమిటని ఇలా మాట్లాడుతున్నాడు రాముడన్నా కృష్ణుడన్నా శివుడన్నా ఒకటే అంటాడేమిటి నీకు మాత్రం కూడా తెలియదా రాముడు కృష్ణుడు విష్ణువు యొక్క అవతారాలు శివుడు అవతారాలు కాదు శివుడు ఓ అలగ్రహైనా అని అంటారా అన్నారు ఇది మన హిందూ ధర్మానికి వచ్చిన మహాదోషం ఇంత దోషం ఇదేనా నన్ను ఎవరో అడిగారు దక్షిణామూర్తి అంటే ఏదైతే నండి అడిగారు అంటే అయ్యా ఓ కాదొక దేవత ఎప్పుడు మేము వినలేదండి మా ఊళ్ళో ఆ దేవాలయం మేము ఉండండి మీ ఊళ్ళో లేకపోతేనేవి ఎక్కడో ఉన్నాయి అంటే ఊళ్ళండి అర్థమైంది మరి ఈ దక్షిణామూర్తి ఎవరిలో అవతారము అని అడిగారు నెక్స్ట్ ప్రశ్న ఈ ప్రశ్న నాకు అన్వయం కాలేదు అంటే నేను అడిగాను మీ ప్రశ్న కొంచెం ఇంకొంచెం ఎవరించండి ఏమిటి వాట్ ఇస్ యూజ్ దట్ యూ వాంట్ టు నో అంటే ఎవరండి దాంట్లోనో విష్ణువు అవతారమా శివుడు అవతారమా అంటే నేను అన్నాను ఏమండి విష్ణు అవతారాలు వేరు శివుడు అవతారాలు వేరు నాంటే అవును వేరు సో నేను అన్నాను సరే అండి దక్షిణామూర్తి శివుని అవతారం అని చెప్పారు అందు గురించి నాకు తెలియలేదు ఎందుకంటే నాకు విష్ణువు అవతారాలన్నీ మాకు బాగా అలవాట్లో ఉన్నది శివుని అవతారాలే కొంచెం వీఆర్ నాట్ పెర్ అని అన్నారు సో అలా ఉంటుంది మానవ స్వభావం ఈ దోషము అంటే ఏమిటి ఉపాసనలో భేదము విష్ణువు అంటే ఒక నామము ఆరాధించే పద్ధతి ఆ పద్ధతికి ఆ నామం జోడై ఉంటుంది ఆ నామంతో పాటు ఆ పద్ధతి ఉంటుంది శివుడు అంటే ఒక ఇంకొక నామము ఇంకో పద్ధతి కాబట్టి ఉపాసనలో పద్ధతిలో తేడా ఉన్నది ఆ ఉపాసన పద్ధతి తేడా వచ్చేప్పటికీ నామంలో కూడా తేడా వస్తుంది అంతేకాని ఉపాస్యమైనటువంటి ఈశ్వరుడు ఒక్కడే ఉపాస్యము ఉపాసించబడేది వేరువేరు కాదు అంటే మీరు విష్ణు పూజ చేసిన శివ పూజ చేసిన పూజా విధానం భిన్నంగా ఉండొచ్చు కానీ పూజింపబడే తత్వము ఒక్కటి ఇది గమనించాలి ఇది గమనించకపోతే మీరు ఈ అన్య దేవతా భక్త అనే క్యాటగిరీలో పడతారు మీరు అంటే దేవతలను అనేక దేవతలను యథార్థంగా అనేకమే అనే భావనతో మీరు పూజిస్తున్నారు ఏపీ అన్యదేవతా భక్త మీరు పూజించటం శ్రద్ధగానే పూజిస్తున్నారు శ్రద్ధగా అన్వితా శ్రద్ధ లేకుండా చేస్తే అసలు దీని గురించి చర్చ లేదు ఆ పూజకి ఫలము ఉండనే ఉండదు అని వీళ్ళు శ్రద్ధగా చేస్తున్నారు శ్రద్ధ ఉందండి జ్ఞానం లేదు మీరు గమనించార శ్రద్ధ ఉంది జ్ఞానం లేదు అంటే భక్తి ఉంది జ్ఞానం లేదు అటువంటి భక్తి అది మూఢ భక్తిలో పడిపోతుంది మీకే కథ చెప్పానా ఓ రాజుగారు ఓ కోతిని పెంచుకునే వాళ్ళు ఆ కోతికి ఆయన అంటే మహాప్రేమ ఆయన ఒకసారి చేసి వద్దు మీద నిద్రపోతున్నారు నిద్రపోతుంటే ఓ ఏగ వచ్చి ఆయనని ఇబ్బంది పెట్టడం ప్రారంభించింది ఏగ ఏం కోనపై వాలుతుంది అక్కడే వాళ్తుంది అది చెలే చర్చిలు కొట్టి వచ్చి ఇక్కడ వాళ్తుంది అది వాళ్ళని వెంటనే యూ యూ డోంట్ ఫీల్ కంఫర్టబుల్ ఆయన నిద్రకి భంగం అయిపోతుంది ఆయన ఇలాగా ఆ కళ్ళు మూసుకునే ఇలా తోలుకుంటున్నాడు ఆయన ఇలా తోలుకుని మళ్ళీ చేయి మీద వేసుకుని పడుతుంది నిద్రపోతుంటే మళ్ళీ ముక్కు మీద వాళ్తుంది ఆయనకి ఇబ్బంది సహజంగా నిద్ర నిద్ర గట్టింగ్ డిస్టే Uh, so, but still, I know that there is a dog that is a dog that is not a dog. I know that he is not a dog. So, he is also a bed-made dog. I don't know what it is. Very unfortunate. Anyway, uh, so, I know that he is told to be, ఈ కోతి కనిపిస్తుంది అబ్బా పాపం మహారాజు నిద్రపోతుంటే ఎంత దుఃఖాన్ని కలిగిస్తుంది ఈగా దీన్ని ఇప్పుడు ఏవైనా సరే దీన్ని చంపేసి మహారాజు గారికి విశ్రాంతిని కలిగించాలి అని అనుకుంటుంది పాపం ఆ కోతి ప్రేమ అంటే భక్తి అన్నా ప్రేమన్నా ఒకటే కానీ జ్ఞానం లేదు అంచేతమైన కోతి అన్నారు కదా కోతి అంటే జ్ఞానం లేదు సో అదేం చేస్తుందంటే ఆ పక్కనే ఉన్నటువంటి రాయి ఒకటి పట్టుకొస్తుంది బయటికి వెళ్ళి పట్టుకొచ్చి ఆ ఈగని అల్లాహాదిరోడు తక్కువలు కొడుతుంది ఆ ఏగని ఈగ ఎగిరిపోతుంది ముక్కు పగిరిపోతుంది ఇది ప్రేమ జ్ఞానము లేని ప్రేమ ఆ విధంగా ఉంటుంది కాబట్టి పాపం వీళ్ళు మంచి శ్రద్ధగా చేస్తున్నారు శ్రద్ధగా అన్వితాహ అయితే ఇప్పుడు వీళ్ళు ఎవరిని పూజిస్తున్నట్టు ఎవరిని పూజిస్తున్నట్టు భిన్న భిన్నములైన దేవతల్ని పూజిస్తున్నారా లేక ఈ దేవతలందరూ ఒకే పరమాత్మ ఎందు అంగములు కనుక అంగములు అంగికంటే భిన్నంగా ఉండనే ఉండవు కనుక వాస్తవమైన భేదము లేదు అని స్పష్టమవుతూనే ఉన్నది కనుక వీరు ఒకే పరమాత్మని పూజిస్తున్నారా అంటే సమాధానం స్పష్టమే వారు ఒకే పరమాత్మని పూజిస్తున్నారా చేతి మామేవ కౌంటే అనే అర్జున వాళ్ళందరూ కూడా మామేవ అంటే నన్నే య్యజంతి నన్నే పూజిస్తున్నా అయితే ఇంకా సమస్య ఉంది అంతా సమస్యే ఎందుకంటే జ్ఞానం లోపించిందిగా అజ్ఞానం వచ్చేసిందిగా ఒకే పరమాత్మ యొక్క అంగములు ఈనే ఈ నేమ్స్ అండ్ ఫామ్స్ అన్ని కూడా ఒకే పరమాత్మ యొక్క అంగములు అని తెలుసుకోలేకపోతున్నారుగా తెలుసుకోలేక ఈ దేవతలందరూ వేర్వేరుగా ఉన్నారని అనుకుంటున్నారు అదొక దోషము ఇంకొక దోషము ఈ మనుష్యులలో వలె దేవతలలో కూడా లింగభేదం ఉంటుందని దేవతలు కొంతమంది ఆడదేవతలు ఉంటారు కొంతమంది మొగదేవతలు ఉంటారని ఈ విధంగా ఇంకా అనేక విధాలుగా భేదాన్నే భావన చేసుకుంటూ వీళ్ళు ఆరాధిస్తున్నారా లేదా కాబట్టి ఈ ఆరాధన భేదము అనే పునాదిపై జరుగుతుంది కాబట్టి ఇది దోషముతో నిండి ఉన్నది యజంతి ఆరాధన అయితే చేస్తున్నారు అవిధిపూర్వకం విధిపూర్వకంగా శాస్త్రీయమైనటువంటి ఆరాధన కింద దీనిని స్వీకరించటానికి వీలు లేదు అని శ్రీకృష్ణుడు చాలా మోమోటమి లేకుండా కుండ బొదలగొట్టినట్టుగా చెప్తున్నాడు సో ఈ సందర్భంలో నేను చెప్పిన కథ గురించి మీరు ఆలోచించారా ఆ కథలో ఆ రాజకుమార్తె అతన్ని ప్రేమిస్తుంది ఒక యువకుడు ఆ యువకుడు ఆమె భర్తయే కానీ ఆమెకు ఇతడు తన భర్త అని తెలియదు తన భర్త అని తెలియకుండగా ఎవడో పురుషుడు అనుకుని ప్రేమిస్తుంది ప్రేమించి అతన్ని పోనీ ప్రేమంటే ఐ లవ్ యూ ఇలాంటి మాట్లాడే కానీ అతన్ని కౌగులించుకుంటుంది వెంటనే అతను చెప్తాడు నేను ఎవరో తెలుసిన అని అంటే అంతకుముందు దాకా గత నెల రోజుల నుంచో ఎప్పటి నుంచో ఆ క్లబ్లో మెంబర్గా జాయిన్ అయ్యి స్లోగా ఆ సోషల్ సర్కిల్లోకి వచ్చి వీవిటితో పరిచయం పెంచుకున్నాడు ఆ కథ చెప్పాను కదా అది ఎవరో తెలిసినట్టే నువ్వు ఫలానా పడేవి కదా నువ్వు ఫలానా ఊరి నుంచి వచ్చావు క్లబ్లో మెంబర్ అయ్యావు ఇక్కడ సోషల్ సర్కిల్లో తిరుగుతున్నావు నిన్ను నేను గత నెల రోజుల నుంచో రెండు నెలల నుంచో కలుస్తూనే ఉన్నాను ఐ నో యూ అంటే ఐ నో నాట్ దట్ కక్షన్ మరి ఎవరు నువ్వు అంటే అప్పుడు తన అసలైన పేరు చెప్తాడు పేరు చెప్పేప్పటికీ ఆవిడ గుండెల్లో రాయిపడుతుంది ఆ పేరు తన భర్త పేరు అవును ఏ రాజ్యానికి చెందినవాడివి అని అడుగుతుంది ఇప్పుడు అసలైన రాజ్యం పేరు కూడా చెప్పేప్పటికీ ఆవిడ స్పృహ చెప్పుకుంటుంది ఎందుకంటే ఆవిడ ప్రేమించింది ఎవరిని తన భర్తనే ప్రేమించింది కదా కౌగులించుకున్నది ఎవరిని తన భర్తనే కౌగులించినది కదా మరి ఎందుకంటే కలుగింది విడిపోవాల్సినంత ఆపదేమొచ్చింది అంటే దోషం వచ్చేసింది దిపోజ్ వెరీ క్లియర్ తన భర్తనే ప్రేమించిన నేను తన భర్తను నా భర్తను ప్రేమిస్తున్నాను అని తెలుసుకోకుండా అనే జ్ఞానం లేకుండా ప్రేమించింది నేను నా భర్తను కౌగులిస్తున్నాను అనే జ్ఞానం లేకుండా కౌగులించింది కాదు కాబట్టి కౌగులించడం తప్ప ఉప్ప కాదు పాయింట్ అక్కడ ఆ కౌగులింత వెనుక ఉండే జ్ఞానము ఎక్కిది అజ్ఞానం ఉండ జ్ఞానం ఉండ అజ్ఞానం ఉండబట్టి ఆవిడ స్పృహ తప్పిపెడిపోయింది సంథింగ్ సిమిలర్ టు దాట్ ఏదో ఒక దృష్టాంతం నీకు చెప్పాలి కాబట్టి ఇది చాలా ఈ పాయింట్కి ఈ పాయింట్ చెప్పడానికి ఇంతకంటే గొప్ప దృష్టాంతం నాకేం దొరకలేదు నేను ఎవ దృష్టి వేదాంతం అంటే దృష్టాంతాలే అన్యము ఉంటాయి సర్వత్రా దృష్టాంతాలు ఉంటాయి కానీ ఈ పాయింట్ అంటే ఏమిటి మీరు ఆ దేవతని పూజిస్తున్నారు ఆ దేవత ఆ అద్వయ పరమాత్మ యొక్క అంగము కనుక అంగము అంగీకంటే భిన్నంగా ఉండదు కాబట్టి ఈ దేవతారూపం ద్వారా మీరు ఆ అద్వయ పరమాత్మనే పూజిస్తున్నారు మనం ప్రార్థనలో చెప్తాం నామరూపములన్నింటి ద్వారా మేము నిన్నే ప్రార్థిస్తున్నాము పూజిస్తున్నాము అని చెప్తాం అప్పుడు ఆ నామం ఏదైనా ఆ రూపం ఏదైనా సమస్య కాదు మీకు ఆ విషయం తెలియకుండగా మీరు భేద దృష్టితో కనుక పూజ మీరు చేసిన పూజ బానే ఉంది అది ఈశ్వరుణ్ణి పూజించినట్టే దాంట్లో ఏం మీరు బుధుణ్ణి పూజిస్తున్నారని మీరు అనుకుంటున్నారు కానీ మీరు పూజిస్తున్నది ఈశ్వరుడే మీరు శని పూజిస్తున్నారు అని మీరు అనుకుంటున్నారు కానీ మీరు పూజిస్తున్నది ఈశ్వరున్నాయి రాహుని పూజిస్తున్నాను అని ఒకడు అనుకుంటున్నాడు రాహుకేతు పూజ అని చేస్తారు మేము రాహుకేతువులను పూజ చేస్తున్నాం అని వాళ్ళు అనుకుంటున్నారు కానీ వాళ్ళు పూజిస్తున్నది ఈశ్వరున్నాయి మేము దుర్గని పూజిస్తున్నాం అనుకుంటున్నారు అని వాళ్ళు పూజిస్తున్నది కూడా ఈశ్వరున్నాయి మేము లక్ష్మీ పూజ అని మరొకడు అనుకుంటున్నాడు కానీ వాళ్ళు పూజిస్తున్నది కూడా ఈశ్వరున్నాయి నేను ప్రశ్న అడుగుతా వీళ్ళందరూ ఈ పూజను తెలిసి చేస్తున్నారా మేము ఈ నామరూపముల ద్వారా ఆ సర్వేశ్వరుణ్ణి పూజిస్తున్నాము అని తెలిసి చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారా తెలియకుండా చేస్తున్నారు కాబట్టి అవిధిపూర్వకం ఏ జరిగితే ఇట్ దట్ ఈస్ హౌ ఇట్ కాబట్టి వీళ్ళు చేసేటువంటి ఈ పూజ అది విధిపూర్వకముగా లేదు అంటే ఫలముండ ఫలం ఉంటుందండి కర్మకి ఫలం ఉంటుంది కర్మకి కర్మ ఫలం ఉంటుంది కర్మకి ఫలం ఉంటుంది కానీ కర్మలో జ్ఞానము లేదు అది చాలా పరిచ్ఛిన్నము అల్పము అయిపోయింది దానికి వచ్చే ఫలం కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది కాబట్టి దాంట్లో మీకు తేడా ఏంట కాబట్టి ఓ నెలలో బుధుడిని పూజిస్తారు ఇంకో నెలలో రాహుకేతువుని పూజిస్తారు మరో నెలలో శని పూజిస్తారు ఇంకో నెల వచ్చిన తర్వాత ఇప్పుడు ఎవరిని పూజించాలా అని వాకపు చేస్తూ ఉంటారు దీస్ ఈజ్ హవర్ పీపుల్ ఆర్ దేవతా పూజ ఈశ్వరుని ఆరాధన ఆ లెవెల్కి తీసుకురావటం అన్నది అది అంత పెద్ద అభిలక్షణీయమైన విషయం కాదు భాష్యం చూద్దాం ఏపీ అన్యదేవతా భక్త అన్యాసు దేవతాసు భక్త అన్యదేవతా భక్త సంత అదే అదే సవాసంలో ఇతర దేవతల ఎందు భక్తి గలవారై అని అర్థం యజంతి పూజయంతి పూజ చేస్తూ ఉన్నారు అంటే దీంట్లో రహస్యం ఏంటంటే ఇప్పుడు వస్తువు క్రియా జ్ఞానము అని మూడు ఉంటాయి వస్తువు అంటే ఓ పదార్థం మ్యాటర్ క్రియా అంటే యాక్షన్ జ్ఞానము అంటే నాలెడ్జ్ వస్తువు వలన లాభం ఉంటుందా ఉంటుంది క్రియ వలన లాభం ఉంటుంది జ్ఞానము వలన లాభం ఉంటుంది కానీ వస్తువు వలన క్రియ వలన కలిగే లాభము జ్ఞానము వలన కలిగే లాభముతో పోలిస్తే చాలా అల్పము కాబట్టి మీరు అదే దేవతను ఆరాధిస్తున్నారు అక్కడ దేవత వస్తువు పూజ క్రియా బట్ జెర్ ఇస్ నో జ్ఞానం అది ఒక కేస్ ఒక కేస్ కినారియో అంటారు ఒక ఆల్టర్ ఒక ఆప్షన్ రెండో ఆప్షన్ ఏమిటి అదే వస్తువు దేవతను మార్చే అక్కర్లా అదే దేవత అదే పూజ అండి పూజ కూడా మీరు మార్చేయక్కర్లా మీరు ఏదైనా పూజ రాముని పూజ చేసుకుంటుంటే ఇప్పుడు రాముణ్ణి మానేసి శివుణ్ణి మొదలు పెట్టక్కర్లా లేదంటే శివుణ్ణి మానేసి విష్ణువుని మొదలు పెట్టక్కర్లా ఈ రకమైన కన్వర్షన్స్ అనవసరం మీరు ఏ పూజ చేస్తే అదే చేసుకోవచ్చు అదే వస్తువు అదే క్రియ పూజ కూడా అదే కానీ జ్ఞానము ఉన్నట్లయితే అంటే ఈ క్రియ ద్వారా ఈ నామ వస్తువు అంటే నామరూపాలు ఈ నామరూపాల ద్వారా నేను ఆ సర్వేశ్వరుణ్ణి ఆరాధిస్తున్నాను సకల నామరూపములు అదే సర్వేశ్వరుని యొక్క అంగములు కాబట్టి నేను ఏ నామరూపాలను పూజించినా అదే సర్వేశ్వరుణ్ణి పూజిస్తున్నాను అని గనుక మీరు పూజించినట్లయితే ఆ పూజ జ్ఞానముతో కూడిన పూజ దాని వలన మీకు ఆనందము చాలా అద్భుతంగా అధికంగా ఉంటుంది ఆ జ్ఞానము పూజ వలన కలిగే ఆనందము లేక సుఖము చాలా అల్పంగా కాబట్టి ఇక్కడ అల్పము అధికము తేడా తప్ప ఏదేదో తప్పు పని చేస్తున్నారనే అది మానేయాలనే అభిప్రాయం కాదు మీరు చేస్తున్నది క్లీన్ కానీ దాని వెనుక ఉండే తత్వాన్ని తెలిసి చేయాల్సి ఉంటుంది జ్ఞాత్వా కర్మాణి కురుగురిత ఏదైనా పని చేస్తే తెలుసుకుని చేయాలి సోచ సమచిక పాము బడావు అని ఒక వాక్యం సో చక్కగా అర్థం చేసుకుని పూర్తిగా అంచనా వేసుకుని మనం అడుగు ముందుకు వేయాలి శ్రద్ధ శ్రద్ధయా ఆస్తిక్య బుద్ధి అన్వితా అనుగతా శ్రద్ధ అంటే ఆస్తిక్య బుద్ధి ఆస్తిక్య బుద్ధి అంటే ఏంటో తెలుసిన మన ఎదురుగా కంటి కనబడుతున్నటువంటి ఈ నామరూపాత్మకమైన ప్రపంచము కలదు ఈ ప్రపంచంలో కొన్ని మనకి సుఖాన్ని ఇస్తున్నాయి మరి మనకి దుఃఖాన్ని ఇస్తున్నాయి పదార్థములు ఘటనలు ఈ ప్రపంచం అందరూ తెలుసుకుంటూనే ఉండాలి ఒక గొప్ప అందరికీ తెలుస్తూనే ఉంది కదా ఈ ప్రపంచం ఇలా ఉండగా దీనికి మూలంలో దీనికంటే అతిశయించిన ఒకనొక తత్వము గలదు అస్థి అది ఆస్తిక్య బుద్ధి అంటే అస్థి దీని వెనుక ఏదో ఒక మహాశక్తి గలదు కలదు అంటే ఆస్తిక్య బుద్ధి కలదు అనే బుద్ధి అదే మాకేం కనపట్టలేదండి వైఆర్ నాట్ షూర్ అబౌట్ ఉందో లేదో ఎవరు చెప్పగలడు ఉంది ఉందంటున్నారు కలడు కలండి అన్నవాడు కలడో లేడో దాన్ని ఎగ్నాస్టిస్ అమ్మంటారు ఎగ్నాస్ ఏమో మాకేమి ఉందో లేదో ఉంది లేదని మేమేం చెప్పలేకపోవచ్చు ఉందని మాత్రమే ఎలా చెప్పగలం కాబట్టి ఉందో లేదో అంటే దాన్ని సంశయము అంటారు ఉందో లేదో రెండు వచ్చేగా రెండు కోటి కోటి అంటే అగ్రము అంటే కొన రెండు ఆప్షన్స్ వచ్చాయి కదా కాబట్టి దాన్ని సంశయము అంటారు దాన్ని ఇంగ్లీష్లో అదో ఫిలాసఫీ ఎగ్నాస్టిసిజం అని అదో ఫిలాసఫీ డౌట్ ఆ ఫిలాసఫీకి మూలన్ డౌట్ దానికి దాని డౌట్ని పెద్ద సిద్ధాంతంగా ప్రతిపాదించిన ఫిలాసఫర్ డె ఫ్రెంచ్ ఫిలాసఫర్ ఈ కార్టీసియన్ జామిట్రీ ఓన్లీ కార్టీసియన్ కోఆర్డినేట్ సో అతనే అతనే ఆ సైంటిస్ట్ అతను మ్యాథమెటీషియన్ గ్రేట్ ఫిలాసఫర్ అతను డౌట్ డౌటే ఫిలాసఫీ అదే అతను ఫిలాసఫీ సో అది అంత పెద్ద మంచిది కాదు సంశయాత్మా వినిష్యతే అని గీతలో దాన్ని స్వీకరిస్తారు లేదు అని ఖచ్చితంగా ఎవరైనా చెప్తాడో వాణ్ణి నిహిలిస్ట్ అంటారనుకుంటారు నిహిలిస్ట్ కాబట్టి ఎథిస్ట్ థీస్ట్ ఎథిస్ట్ నహిహ్ సో ఎథిస్ట్ నాస్తికుడు నాస్తి అంటాడు కదా కాబట్టి పాపం వీళ్ళు వీళ్ళు సంశయ స్వభావం కాదు ఆస్తికులు కాదు ఆస్తిక్య బుద్ధి ఏదో ఏదో గ్రహాలు ఏదో గ్రహాలు మన కాబట్టి గ్రహాలని పూజిద్దాము నక్షత్రాలు శాసిస్తున్నాయి కాబట్టి నక్షత్రాలను పూజిద్దాము మనల్ని భూతాలు ప్రేతాలు ఇవేవో మనల్ని హింస పెట్టుతున్నాయి కాబట్టి వాటికి దండం పెడితే అవతలం పోతాయేమో అని అందుకోసం వాటిని పూజిద్దాము అని